ఉపాధిరాయాతి సర్మాణి కరోతి భుంక్ సీర్యన్ మ్రీయతే సదాహం కులాద్రిశ్చవ సంస్థి పురాణాలలో కులపర్వతం గూర్చి దాని అద్భుతమైన స్థిరత్వాన్ని గూర్చి చెప్పబడింది అట్లే నేను కూడా నిశ్చలుడను ఉపాధివల్లే వల్లే శరీరం జన్మించి కర్మలు ఆచరించి వాటి ఫలాలను అనుభవించి క్షీణించి మరణిస్తూ ఉంటుంది కానీ ఈ ఉపాధి ధర్మాలు అంతరాత్మ అయిన నాకు మాత్రం లేనేలేవు నమే ప్రవృత్తి నివృత్తి సదైక రూప నిరంశక ఏకాత్మనో ఏకాత్మనోయో నివిడో నిరంతరో వ్యోమేవర్ణ సకథంను చేష్టతే అంతటా సమంగా వ్యాపించిన ఆకాశం వలె ఉన్న నాకు వివిధ అంగాలు లేవు అందువల్ల ప్రవృత్తి నివృత్తి అనేవి అంటే కర్మలు చేయటం మానటం ఈ రెండూ లేవు ఏకాత్మనై పరిపూర్ణమై సర్వవ్యాపకమై ఉన్న నాకు ేష్టలతో పని ఏమున్నది పుణ్యాని పాపాని నిరింద్రియ నిశ్చేత నిర్వికృతేర్నిరాకృతే మమాఖండూర్బ్రూతేర్ హన్వాగతమితి మనస్సు ఇంద్రియాలు లేని నాకు రూపు ఎలా ఉంటుంది వికారశూన్యుడైన అంటే ఏ మార్పులు లేని నాకు పుణ్యపాపాలు ఎక్కడివి శృతివాక్యాల ప్రకారం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లోని పుణ్యపాపాలను ఆత్మ ఆ స్థితుల్లోనే వదిలివేస్తుంది కానీ మరొక స్థితికి తీసుకునిపోదు కాబట్టి ఈ మూడు అవస్థలకు అతీతమైన స్థితికి చేరిన ఆత్మకు పుణ్యపాపాలు అంటనే అంటవు ఛాయయాపురుషం తద్విలక్షణం ఒక మనిషి నీడను ఉష్ణం శీతలం మంచి చెడు వంటివి ఆ మనిషిని ప్రభావితం చేయలేవు అట్లాగే శరీరధర్మాలు ఆత్మను అంటవు నిణం సాక్ష్య ధర్మా సంస్పృశ్ విలక్షణం అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవత్ ఒక గృహంలో జరిగే వ్యాపారాలు ఆ గృహాన్ని దీప్తిమంతం చేసే దీపానికి అంటవు అలాగే సర్వ సర్వసృష్టికి సాక్షి అయిన ఆత్మకు ఆ సృష్టి యొక్క ధర్మాలు అంటనే అంటవు రవేర్యథ కర్మణి సాక్షి భావో వహ్నేర్య దాహ నియామకత్వం రద్యోర్యథ ఆరోపిత వస్తుసంగత కూటస్థచిదాత్మనోమే సూర్యకాంతిలో జనులు మంచి చెడు అన్ని రకాల కర్మలను చేస్తూ ఉంటారు ఆ కర్మలకు సూర్యుడు సాక్షి మాత్రమే వాటి ఫలాలు సూర్యుణ్ణి అంటవు అగ్ని తరతమభేదం లేకుండా అన్నిటినీ కాల్చివేస్తుంది రజువు మీద ఆరోపింపబడిన సర్పానికి రజ్జువుకు ఏ సంబంధము లేదు చైతన్యస్వరూపుడనైన నాకు దేనితోను సంబంధం లేదు కర్త భోక్ ద్రష్టాపివా దర్శయత సోహము స్వయం జ్యోతిరణీ దృగాత్మా నేను కర్మలకు కర్తను చేయివాడను కాను కారయితను అంటే ప్రేరకుడను కాను భోక్తను అనుభవించేవాడను కాను భోజయితను అనుభవింపచేసేవాడను కాను ద్రష్టను చూసేవాడను కాను దర్శయితను చూపువాడను కాను నేను ఇంద్రియాలకు అగోచరము స్వయం ప్రకాశకము అయిన ఆత్మను చలత్యుపాధౌ ప్రతిబింబలౌల్యమౌపాధిం మూఢధియో నయంతి స్వబింబూతం రవివత్ వినిష్క్రియం చిలిస్తున్న నీటిలో సూర్యప్రతిబింబం కదులుతున్నట్టుగా కనపడుతుంది కానీ నిజానికి సూర్యుడు నిశ్చలంగా నిష్క్రియంగా ఉన్నాడు అలాగే ఉపాధులైన దేహేంద్రియాదులు ఆత్మ యొక్క ప్రతిబింబాలు మాత్రమే మూఢజనులు ఆ ఉపాధులను తమకు ఆరోపించుకొని నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను చనిపోతున్నాను అని విలపిస్తారు జలేవాపి స్థలేవాపిఠత్వేష జడాత్మక నాహము విలిప్యే విలిప్యే నభో తద్ధర్మైర్ఘటధర్మైర్నభో ఘటం యొక్క ధర్మాలు పరిస్థితులు మారుతున్నా ఘటంలోని ఆకాశం మారదు అట్లాగే శరీరం నీటిలో మునిగినా నేలపై దొర్లినా ఆ తడీ దుమ్ము ఆత్మను అంటవు కర్తృత్వోత్వలమత్తడత్వద్ధ విముదయ బుద్ధిర్వికల్పా సతి వస్తు బ్రహ్మణి కవలెద్వే కే బుద్ధి యొక్క వికారలైన కర్తృత్వం భోక్తృత్వం చడ్డతను మధుమత్తత జడత్వం బద్ధత్వం అంటే బంధాలలో బంధ విముక్తి మొదలైన వాటితో అద్వితీయమైన పరమాత్మకు ఏ సంబంధము లేదు సంతుకారా ప్రకృతే సహస్రధాపిస్మై ే సజితైర్నధనః క్వచిదంబరం స్పృశతి మేఘాలు ఆకాశంలో ఎన్నిసార్లు అటూ ఇటూ పయనించినా ఆ అంబరాన్ని తాకలేవు అట్లాగే ప్రకృతిలో వికారాలు అంటే మార్పులు పదులు వందలు వేలు జరిగిన అవేవీ కూడా అసంగ పరమజ్ఞానస్వరూపమైన నాకు అంటవు అవ్యక్తీస్థూలం పర్యంతమేత విశ్వసమాత్రం ప్రతీతం వ్యోమప్రఖ్యం సూక్ష్మమాద్యంత బ్రహ్మాద్వైతం ఎత్తవాహమస్మి నేను అద్వితీయము ఆకాశసమము సూక్ష్మము ఆంతరహితమూ అయిన పరబ్రహ్మాన్ని చరాచర సృష్టిలోని జీవులన్ని నాలో తిరిగే ఛాయలలాగా నీడల్లాగా కనిపిస్తున్నాయి సర్వాధారం సర్వ వస్తుప్రకాశం సర్వాకారం సర్వం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిశ్చలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం ఎత్త దేవాహమస్మి అద్వితీయము సకల జగత్తుకు ఆధారభూతము విశ్వంలోని వస్తువులన్నింటినీ ప్రకాశింపజేసేది అనంతమైన రూపాలు కలది సర్వవ్యాప్తము అద్వితీయము నిత్యము నిష్కల్మము నిశ్చలము పరమము అయిన బ్రహ్మాన్ని నేనే యత్ ప్రత్యశేషమాయా విశేషం ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానం సత్య రూపం బ్రహ్మాద్వైతం యత్తవాహమస్మి ఏ పరబ్రహ్మంలో మాయాకల్పిత సకల జగత్తు విలీనం అవుతుందో సర్వూతాలకు సారమైనట్టిది ఏదో చైతన్యవంతమైన బుద్ధికి ఏది అగోచరము అగోచరమో సచ్చిదానందస్వరూపమైనది ఏదో అట్టి బ్రహ్మాన్ని నేను నిష్క్రియోస్మ్యవికారోస్మి నిష్కలోస్మి నిరాకృతి నిర్వికల్పోస్మి నిత్యోస్మి నిరాలంబోస్మి నిర్ద్వయ పరబ్రహ్మనైన నాకు చలనాది క్రియలు లేవు ఏ వికారాలు అంటే మార్పులు లేవు ఆకారము లేదు అవయవాలు లేవు నాకు నేనే ఆధారం వేరే ఎటువంటి ఆధారము కూడా లేదు సర్వాత్మకోహం సర్వహం సర్వాతీతోహమద్వయ కేవలా అహమానందోహం నిరంతర నేను సృష్టిలోని సకల చరాచర ఆత్మ ఆత్మరూపంలో ఉన్నాను సర్వంలో ఉన్న సర్వాతీతుడను అద్వితీయ అఖండ జ్ఞానస్వరూపుడను నిరంతర ఆనందస్వరూపుడను ప్రముదితహృదయం సేశికేంద్ర పునరిదమాహ వచరం మహాత్మా